व अल्लाह अवतरीपेस दाने असह्युकू इधी नष्ट ले अंकनी अल्लाहत वार्व सत्कार वृधा चशा ये फलित मिगकंडाशा गमारा अल्लाह अवतरीपेस दाने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 इधि अल्पंदी चेयरनी मरी पुषुरी सामूहिक जमात मस्जिद पागोन दीनि नमाली अल्लावरीपजेस आदेश दीनि असहितुवु इक एना एवरना यदि नमाज तपिपोते दापेन बाधक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 మన సర్వ సత్కార్యాలను సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది అహమ్మద్ ఆయత నంబర్ ఇరవై ఎనిమిది ఇది ఎందుకు ఇలా జరిగిందంటే అంటే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 धर्म पै स्थि उयत्न चेयली अल्लाहत नाकू अंदर की सन्मारगम प्रसाद वाटिंग उड़े भाग्यम प्रसाद मन यात्रा त्रास तेलीक चसे मरी दाने बरविपचे पाप कार्यालो मरी मन इन शाद तरवा भागा कार्यक्रम चूस्त उ అలామీ వరకార్